అనగనగా ఓ రాజ్యానికి ఓ రాజుగారు ఉండేవాట ఆయన దగ్గర రాజుగారు కనుక డబ్బులు బాగానే ఉంటాయి ఆయన ఏం చేసేవట్ట ఎవరికన్నా డబ్బులు లేవు ఏమన్నా కొనుక్కోవడానికి లేవు అని ఆయనకు అనిపించింది అనుకో వాళ్ళకి డబ్బు ఇష్టం సపోర్ట్ చేస్తూ ఉండేవాట వాళ్ళకి ఏమైనా వస్తువులు కావాలంటే చూస్తూ ఉండేవట్ట ఎవరికన్నా వాడు అన్నం లేదు ఇంట్లో అనిపిస్తే వాడు అన్నం పెడుతూ ఉండేవాట అలా ఎవరన్నా మరి కొన్ని ఊళ్ళు ఎడుతూ మనకి అక్కడ అన్నం ఎలా దొరుకుతుంది దొరకదు కదా అలాంటప్పుడు చిన్న చిన్న హోటల్స్ లాంటివి ఉండాలి అలాంటి వాటిని సత్రాలు అంటారు అలాంటివి కట్టించే వట్ట అలా చాలా మంచి కింగ్ట అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేవాట కానీ కొన్నాళ్ళు పోయేప్పటికీ ఆయనకి ఒక థాట్ వచ్చిందిట నేను చాలా గ్రేట్ అని చెప్పి ఏమిటి నా దగ్గర డబ్బు నాన్ని నేను వేస్ట్ చేయకుండా అందరికీ హెల్ప్ చేస్తున్నాను చూసారా ఎవరు చేస్తారోలాగా నేను కనుక చేస్తున్నాను ఎంతమందికి హెల్ప్ చేస్తే అంత మంచిది కదా అంటూ మాట్లాడటం మొరట్టేట మీ నారు మిన్నారు మిన్నారు ఆయన దగ్గర ఉండేవాళ్ళు సాధారణంగా రాజు దగ్గర సలహాలు ఇవ్వడానికి అడ్వైజ్ ఇవ్వడానికి ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక మనిషి ఉంటారు ఆయన మినిస్టర్ అంటారు మంత్రి అంటే ఆ మినిస్టర్ విని విని విని ఓ రోజు అన్నట్టజుగారు రాజుగారు చెప్తుంది కరెక్టే కానీ మీకంటే గ్రేట్ ఎవరన్నా ఉన్నారేమో మనం అలా ఊళ్ళోకి వెళ్ళి చూసొద్దాం అండి అన్నట్టు అప్పుడు రాజుగారు ఏం చేశారట సరే అలాగే పెడదాం మనం కొ కొన్ని ఊళ్ళు అలా అలా తిరిగి అప్పుడు వాళ్ళు రాజు మంత్రి అలాగే డ్రెస్లో వేసి పెడితే గుర్తుపట్టేస్తారు కదా అంత అందుకోసం వాళ్ళు ఏం మామూలు సింపుల్ డ్రెస్సులు వేసుకుని అలా అలా పెడుతున్నారు పెడుతుంటే ఇంకో చిన్న ఊరు ఆ ఊళ్ళకి వెళ్ళేపటికి వీళ్ళకి ఇంకా ఆకలి వేసింది ఆకలేసి ఎక్కడికైనా పెడి భోంచేయాలి మరి ఆయన ఏమిటి ఎవరన్నా మామూలు వాళ్ళ ఇళ్ళకెళ్ళి భోజనెయాలి అని ఇదే రాజుగారు అలాంటి ఓళ్ళల్లో కొన్ని హోటల్స్ కట్టించారు కానీ అక్కడికి వెళ్ళడం కాకుండా ఈయన ఏదైనా చిన్న ఇంటికి వెళ్ళారాయించి ఒక చిన్న ఇంటి ముందు నుంచి వెడుతున్నట్టడుతుంటే ఆ ఇంటి వచ్చి ఒక చూసి ఏమండి మీరు ఊరు కొత్తగా వచ్చారా అన్నట్టు ఇలా గుర్తుపెట్టేటరా అనుకుని వాళ్ళు అవునండి కొత్తగానే వచ్చాము మేము మరి భోజనం చేశారా అన్నట్ట లేదండి ఇంకా ఆ ఆకలేస్తోంది కానీ ఎక్కడ భోజనేద్దామా అని చూస్తున్నాం అయ్యో అలాగా మా ఇంటికి రండి నేను భోజనం పెడతాను అన్నట్టు సరే వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు వీళ్ళు వాళ్ళు వీళ్ళు మామూలుగా చిన్నగా ఉందిట వాళ్ళింట్లో కూడా కొంచెం అన్నం అవన్నీ ఉన్నాయిట అప్పుడు రాజుగారికి అది పెట్టేటది పెట్టితే రాజుగారు అడిగేస్తారు నీ దగ్గర మరి తక్కువ పైసలు ఉన్నాయి మాకు అన్నం పెట్టేస్తున్నావు నీకు ఇలా కాను అదేంటండి ఎలా అంటారు ఎవరన్నా మన ఇంటికి వస్తే మన ఊరికి కొత్త వస్తే లేకపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా సరిపోకపోతే ముందు వాళ్ళకి పెట్టి తర్వాత మిగిలితే మనం తినాలి కానీ పనులంతా మనమే తినేసి మీకు ఎవరికి లేదో పో అంటే మంచిది కాదు దేవుడికి కోపం వస్తుంది ఇలాగే పెట్టాలి అన్న అప్పుడు రాజుగారికి అనిపించింది నా దగ్గర బోల్డ్ పైసలు ఉన్నాయి కనుక నేను అందరికీ పెడుతున్నాను అదే గొప్ప అనుకున్నాను ఈ అబ్బాయి చూడు పాపం వాడి దగ్గర ఎక్కువ పైసలు లేవు ఇప్పుడు ఒక్క రోజు ఎవరికైనా పెడితే వాడికి మళ్ళీ తిండి కష్టమే అవుతుందేమో కూడా అలాంటి వాడు కూడా ఇలా అందరికీ నేను పెట్టాలి అంటున్నాడు నాకంటే వీడు చాలా గ్రేట్ అనుకుని రాజుగారు ఇంక తన గురించి చెప్పుకోవడం మానేసి మంచి పనులు మాత్రం కామ్గా చేస్తూ ఉన్నట్టసం మనం కూడా అది గుర్తుంచుకోవాలి మన దగ్గర బోర్డు ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు మన దగ్గర కొంచెమే ఉన్నా కూడా పక్క వాళ్ళకి ఎప్పుడు सपोर्ट उड़ा